ప్రేసులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ఆన్లైన్ స్కై ఆరాధనలో మనం ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము సకల ఆశీర్వాదములకు కారణబూతుడవు హృదయములను పరిశోధించే దేవుడవు నిత్య నూతన నిబంధనతో మాతో సహవాసం చేసిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభ నీకు గొప్ప కారణను ప్రభ వివరించటకు వర్ణించటకు ప్రభ మాకు నాలుగ సరిపోదు నాయన అన్ని గొప్ప మేళ్లు మా జీవితాలలో మీరు చేస్తూనే ఉన్నారు ఆయన ఈ రోజుకు కూడా ప్రభ నీకు కృపలోనే మేము జ్ఞాపకం చేయబడుతున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ మా ఉనికి మా మనుగడ అన్నీ కూడా ప్రభ నీ అందు నీనాథంగి ప్రభనాథంగి మా మధ్యలో నివసించి ఏసయ్యా పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు ప్రభ న తండ్రి మహిమ గల కార్యం నుంచి తండ్రి ఆది నుంచి అంతం వరకు కూడా ప్రభ ఏకరీతిగా ఉన్న దేవుడవ ప్రభ అల్ఫోమేవో అయిన ఎస్య సమస్త గంత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తున్నాను నా ప్రభ ఈ దిన మందు ప్రభాక కార్యంలో పాల్గొంటుంది ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి దేవుడవు ప్రతి వారి ఇబ్బందులను తెలిసిన దేవుడవ ప్రభ ప్రతి సంపూర్ణ ఆరోగ్యం నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నా విమోచకుడు అల్ఫై ఓమేగ ఏసీ అనేకే వందనాలు వందనాలు స్తులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా మహిమలో నివసించుటకు ప్రభ నా తండ్రి నువ్వు గొప్ప దేవుడవునైనా పరిశుద్ధుడవు ప్రభ నిన్ను మేము కనలారా చూచుటకు ప్రభ మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకై నీకు వందనాలు చేస్తున్నా నీ వాక్యం ద్వారా మేము మిమ్మల్ని చూడగలిగే కృప మాకు అనుగ్రహించినారు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తను యొక్క వాక్య లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు మా విశ్వాసమును బలపరచు వాడ దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ ఈ సాయంత్రకాల సమయం ప్రభ నా ఈ దినమంతా కూడా నీ యొక్క జ్ఞాపకం చేస్తున్నావు వాతావరణం మీకు స్వాధీనంలో పరుచుకున్నావు తండ్రి నీకు వందనాలు చేయిస్తున్నాం టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ప్రభులతని సరి చేయండి ప్రతి ఒక్క బిడ్డన తండ్రి కార్యక్రమంలో పాల్గొనడంతో కృప చూపించండి ప్రభలతని ఆటంకపరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు ఏసయ్యే శక్తి కలిగినామంలో లైమ్ అవను నా దేవ నా రక్షక ఈ సాయంత్రకాలం మాట్లాడినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభలతం బిడ్డ నీకు సిట్న మారుగపరచండి మీకు ఆత్మీయ వాక్యంలోని ప్రభన్నతండి ఆత్మీయ ఆహారంలో ప్రబన్నతండి ప్రతి ఒక్కరికి సమంగా దయచి మనం ప్రార్థిస్తున్నాం పాల్గొన లేకపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అవసరంలు ఏంటో ప్రభానదండి వారి ఇబ్బందులు ఏంటో ఎరిగిన దేవుడో ప్రభా అన్నిటినీ సరి చేయవాడవు అన్నిటినీ కూడా ప్రభానదండి సాల్వ్ చేయగల తండ్రి నాకు నీకు సమస్తం సాధ్యమని మేము దీని మళ్ళా మీకు ఏది అసాధ్యం కాదు నాయన నా తండ్రి సహాయం చేయటకు నీకు హస్తం కూర్చో కాలేదు ప్రభావ నేరకు ఇరినట్టు నీకు చెవులు మందము కాలేదు నాయన మా ప్రతి ప్రార్థన ఆలకించు దేవుడు ప్రతి ప్రార్థనకు జవ్య చెవియొగ్గుదేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్న మా వసతుల అక్కతులన్నీ మీకు పాద సన్నలో తీసుకొని వస్తున్నాం ప్రభాతం ఇక కేబిఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభన రాత్రి కాలం మందు ప్రభా వాక్కు ద్వారా మాతో మాట్లాడమని మీ నామముకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఏసయ శక్తి కలిని నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వినిపిస్తుందా నా వాయిస్ పాట పాడుకుందాము మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎస్సు సర్వోన్నతుడు ఏసే నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును ఏసే నీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును దేవుడని నీవు నమ్ము కొనుము దేవుడని నీవు నమ్ము ఆయన నీడలు విశ్రమింపుము ఆయన నీ విశ్రమిము మహగన్నుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు వేట కాని నుండి విడేపించును వినాశనం రాకుండా నిన్ను కాయును వేట కాని నుండి విడేపించును వినాశనం రాకుండా నిన్ను కాయును తనరే కళ్ళతో నిన్ను కప్పును తనరే కళ్ళతో నిన్ను కప్పును కేడము యను కేడము మోయిచు నిన్ను కయను మహనడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు వెయ్యి మందిని ప్రకపడియుండగా పదివేలు కుడి ప్రకకులి పడగా వెయ్యి మందిని ప్రకపడియుండగా పదివేలు కుడి ప్రకకులి పడగా అపాయము నీకు సం ంపదు అపాయం సంభవింపదు ఆ ప్రభువేణి ప్రక నిర్చును ఆ ప్రభువేణీ ప్రక నిర్చును మహణణుడు మహోనతుడు సర్వశక్తుడు ఎస్ సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు నీదు పదముళ్ళకు రాయి తగలదు దూ తల్లు చేతులతో ఎత్తు కొందరు నీదు పదముళ్ళకు రై తగలదు దూ తల్లు చేతులతో ఎత్తు కొందరు యేసుమ మేరిగి నిలుము ఎసున మెరిగి నీవు నిల్వము ఏ సే నీకు గణత నిను నీకు గణత నిను మహోనతుడు పర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు పర్వశక్తుడు ఎసు సర్వోనత్తుడు మహాగనుడు మహోనతుడు పర్వశక్తుడు ఎసు సర్వోనతుడు పర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు ప్రేజ్ రాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ మాధురి సిస్టర్ వాకించారు ప్రేజ్ రావు సిస్టర్ ప్రేజ్ రాడ్ అక్క అందరికీ ప్రభు అనేది సుకరిస్తున్నాం తెలియజేసుకుంటాను ప్రేజ్ రాడ్ బ్రదర్ చేయండి సిస్టర్ ఈ సార్ ఆన్ చేస్తున్నా బ్రదర్ పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం చెంగళ దేవ జీవాధిపతి అనేసు ప్రభా నీకు వేలాది కోట్ల అధుతుల స్తోత్రాలు ప్రభా యోగ్యతను మమ్మల్ని సజీవులు ఎక్కువ ఉంచినందుకు కోట్ల ఆస్తుల స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు మీ నామని కుడి ఉంటారు అక్కడ మీరు ఉంటాన్న ప్రభ ఇది కొత్త మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వేలాది కోట్ల అస్థుతుల స్తోత్రాలు లే ప్రభా ఇదిగోతండి ఏసు ప్రభా ఇదిగో తండ్రి పాటలను అమ్మాన్ని మనిపచుకున్నందుకని వేలాది కోట్ల తెలుస్తారు ప్రభా ఇదిగో తండ్రి వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా వాక్యం తర్వాత మాట్లాడి బలపరచుండే ప్రభా ఇదిగో తండ్రి వాక్యం వినిపోయే కాకుండా ప్రభా వాక్య అనుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి ప్రభావాలన్న లోపాలు చూపించండి ప్రభ ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభావి వాక్యనుసరి జీవించే జీవితం మాకు దయచండి ప్రభా ఆదరించండి కనిపించండి జాలి చూపించండి ప్రభా ఇగో తండ్రి ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడేసు ప్రభ అలాగే తండ్రి విత్త నన్ను ప్రభా ఇగో తను యొక్క బోరిగా వాడుకోండి ప్రభా నాలు తలపులు తీసి పారేసేయండి ప్రభావి ఆలోచన ంపుతూ నింపిన ప్రభా నా యొక్క సమస్త ప్రవర్తన అంతటి మీద మీ అధికారం ఒప్పుకుంటున్న ప్రభా నీ ఆత్మకార్యం జరిగిచ్చారు ప్రభావ ప్రతి తాకండి వేసు ప్రభావ అలాగే తండ్రి ఏసో ప్రభావ రాని బిడ్డ ప్రభా త్వరగా నడిపించాడు ప్రభావ ఆటంక పడుస్తున్న సాతన శత్రులు అంధకాశ శత్రులు నేసేవిస్తున్న నామలు పాత్ర తండ్రి వేసే ప్రభా వాళ్ళు రావాలి ప్రభా నీ పలుకు శాంతి సంబంధం దభా ఇదిగో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత ఆచరకాలు జరిగించని ఏ సూకిస్తున్నాములు అడిగి ఉంటున్నాం ప్రీ తండ్రి అమ్మేన్ అమ్మేన్ ప్రభుకిస్తున్నాములు అందరికీ నా శుభాభివందనాలు వాక్యంలోకి వెళ్దాం కొలిసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచనాల చూద్దాము రెండు కలిసే ఉంటవి కవున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరు వారై ఇంటి వెళ్లే బడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసము స్థిరపడు పరచబడుచు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయన ఎందుండి ఇక్కడ ఏముంటుంది వాక్యము ఇక్కడ మనకి ఐదు అంశాలు కనిపిస్తున్నాయి ప్రభు కవున మీరు ప్రభు అయిన ఏసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన అందు వేరు పారిన వారే ఇక్కడ ఒకటి వేరు పారాలంట రెండోది ఏంటిది ఇంటి వలె కట్టబడుచు ఇంటి అలాగే మూడు విశ్వాసమందు స్థిరపర నాలుగోది కృతజ్ఞత స్థుతులు చెల్లించుట ఎందు విస్తరించు అందుండి నడుచుకొనుడి ఇక్కడ ఐదు అంశాలు కనిపిస్తున్నాయి వేరు పారాలి ఇంటి వల్ల కట్టుబడాలి విశ్వాసం అందు స్థిరపడాలి కృతజ్ఞత చెల్లించడం విస్తరించాలి అలాగే ఆయనలో నడవాలి ఈ ఐదు అంశాలు ఈ రోజు మనం చూసుకుందాం మొదటిగా కావున మీరు ప్రభు అని అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు ఇక్కడ ఏముంటుంది వేరు పారాలి అంటే ఏంటిది భూమిలో మనం ఒక మొక్క వేసినప్పుడు ఏమవుతుంది ఒక విత్తనం వేసినప్పుడు అది ఏమవుతుంది భూమిలో చచ్చి అది మొక్కగా మారి ఆ మొక్క ఏమవుతుంది రూట్స్ లోపల బాగా వేరు పడతాయి వేరు పడితే మొక్క కాస్త ఏమైంది చెట్టు అవుతుంది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ఏసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన అంటే ప్రభు యొక్క సువార్త గాని ప్రభు యొక్క మాటలు గాని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అంగీకరించినప్పుడు మనం ఏమవుతామంట వేరు పడతామంట ఇప్పుడు మనం వేసు ప్రభు మాటలు మన దగ్గరికి వచ్చి ఆ మాటలు అంగీకరించు అంగీకరించిన మే మనం ఏమవుతాము చెట్టు అవుతామా వేరు పారేది ఎప్పుడు ఒక చెట్టు మొక్క అనేది వేర్లు ఎక్కువ ఉండవు ఎప్పుడైతే ఆ చెట్టు మరిద్దో దానికి వేరు ఏమైతే భూమిలోకి చొచ్చుకొని పోయి ఉంటాయి కాబట్టి వేరు పారాలని అంటది లూకాసు అధ్యాయం పదకొండవచనం చూద్దాం లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం లూకాసు వార్త అధ్యాయం పదకొండవ వచనం ఈ ఉపవాహన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము ఏంటంట విత్తనం అనేది ఏంటిదంట దేవుని వాక్యం అంట అలాగే దానికి కిందకు వస్తే ఏమొస్తుంది పదిహేను వచ్చిన చూస్తే మంచినేళ్ళ నుండి విత్తనములు పోలిన వారు యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు ఏంటంట ఎవరైతే ఇక్కడ మంచినేళ్లన విత్తనం పోలిన వారు ఎవరంట యోగ్యమైన మనసుతో వాక్యం దేవుని అవలంబించి ఓపికతో ఫలించేవారు ఇక్కడ విత్తనం ఎవరు మనమే కాబట్టి దేవుని యొక్క మాట దేవుని యొక్క గురించి మాట నీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలంట ఫలిస్తామంట వినగానే ఫలిస్తామా ఓ మొక్క దానికి ఫలాలు ఉంటాయా ఫలాలు ఉండవు కదా మొక్కలకి అక్కడైన ఫలాలు వస్తాయా రావు అది ఏమవ్వాలి మొక్క అనేది బాగా బలంగా ఉన్నప్పుడు ఏమైతుంది అది మొక్కలా మారుతుంది దాని వేర్లు ఏమవుతే భూమిలో ఎంత వేర్లు చొచ్చుకోబోతుంటాయో మొక్క ఏమవుతుంది అంత స్ట్రాంగ్ గా ఉంటది కాబట్టి ఇప్పుడు వాక్యం మన దగ్గర మాట వచ్చింది దేవుని యొక్క మాట రాగానే మనం ఏమైనా ఫలిస్తామా ఫలించం ఎప్పుడు ఫలిస్తాం ఆయనలో ఉన్నప్పుడు ఆయనలో వేరు పారినప్పుడు భూమిలో కానీ మొక్క ఆ వేర్లు పారుతున్నప్పుడే కదా బలంగా ఉండేది గాలి కొట్టినా ఏం వచ్చినా అది ఏమవుతుంది కదల్చబడదు మనం మొక్కలను అయితే పీకేస్తాం కానీ చెట్టాలను పీకేయడం అక్కడ చూసిండ్రా నరికేస్తాం ఎందుకు అది అంత బలంగా ఉంటుంది తన వేర్లు ఏం అంత చొచ్చుకొని పోతాయి కాబట్టి ఏసు ప్రభుని అంగీకరించిన మనం ఏమవ్వాలంట ఆయనలో వేరు పారాలంట వేరు మనం బలంగా ఉండాలి మనకు బలం ఎక్కడ ఉండి వాక్యం ధ్యానించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అలాగే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ రోజు మనం దేవుడితో సావాసం కలిగి ఉన్నామా మనము మొక్క మొక్క నుండి చెట్లాగా మారుతున్నావా లేకుంటే మొక్కలాగా అలాగే ఉండి ఫలించకుండా ఉన్నామా మనం ఫలించాలను కదా వాక్యం చెప్తుంది వాప్తి సృష్టించు అదే లోకా వార్త మూడో అధ్యాయం తొమ్మిదవ వచనం చూద్దాం ఇప్పుడే గొడ్డలి చెట్ల ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను ఏంటంట ఈ రోజు ప్రతి ఒక్కరు ఫలించాలి ఫలించపతి ఏమైతుందంట నగ్ నరక్కబడి ఏమైతుంది అగ్నిలో పరవేయబడతారంట ఈ రోజు మనం ఫలిస్తున్నామా మన జీవితం ఫలబర్తింగా ఉందా దేవుణ్ణి అంగీకరించాము మంచిదే మొక్క స్టేజ్ ఎదుగుతా ఉండి అది చెట్టులా మారి దానికి ఫలాలు వస్తాయి అది ఇతరులకి ఆశీర్వకరంగా ఉంటది ఈ రోజు మనం ఎలా ఉన్నాము మొక్కలాగా ఉన్నామా ఫలిస్తున్నామా ఎదుగుతున్నామా మన జీవితం ఎలా ఉంది మొక్కలాగా ఉందా మొక్కలాగా ఉంటే ఇక్కడ కుదరదు అంటున్నాడు కదా మొక్కలాగా ఉంటే నరకబడి అగ్నిలో వేస్తా అంటే దేవుడు మాటను అంగీకరించిన ప్రతి ఒక్కరు మనం ఏం చెయ్యాలి ఎంత లూకాసు ప్రకారం ఫలించాలి ఫలించిన దాన్ని ఏం చేస్తారంట నరికి అగ్నిలో వేస్తా మనం ఎప్పుడు ఫలిస్తాం దేవుళ్ళో లోతుల్లో పోయినప్పుడు వేర్లు ఎంత పోతే చెట్టు ఏమవుతుంది బలంగా ఉంటది అంత బలంగా స్ట్రాంగ్ ఉంటది ఏ గాలోచిన ఏదోచినా ఏమైతుంది ఏం కాదు ఊడిపోతే మొక్కలు ఇరిగిపోతాయేమో కానీ చెట్టుకైతే ఏం కాదు కదా అలాగ మనం కాని దేవుళ్ళో అంత లోతుల్లోకి వెళ్ళాలి లోతుల్లోకి వెళ్తున్నావా ప్రార్థన మనం చేస్తున్నావా దేవుడితో సాహసంగా కలిగి ఉన్నావా ఒక్క గడి దేవుడికి మనం ఇస్తున్నావా పోతుందంట ఒక్క గడి అని ప్రార్థించలేవని ఈరోజు మనం ఒక్క గడి దేవుడికి ఇస్తున్నావా లేకుంటే మనం మన పనులు మనం లోకానుసారంగా చూసుకుంటున్నావా ఎద్దరు లేచి దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా మన దినం ఆరంభించేటప్పుడు దేవ నన్ను ఈ రోజు సజీవులు ఎక్కడ ఉంచినందుకు వందనాలు సుప్రాభ నేను ఉదయం కాలం స్థుతించి ఆరాధించి కృపిణించిన వందనాలు అనే వందనాలు అట్లీస్ట్ దేవుడికి కృతజ్ఞత అని చెప్పుకుంటున్నామా లేకుండా మంచుల్నేసి దిగి ఎటుబడితే అటు వెళ్ళిపోతున్నామా బలంగా ఎప్పుడవుతాం ఆయన అంటుగట్టుబడి ఉంటే ఆయనలో వేరు పడతాం మనం బలంగా ఉంటాం ప్రార్థన చేయడానికే టైం ఉండదు వాక్యాన్ని వాక్యాన్ని ధ్యానించలేం వాక్యాన్ని ధ్యానించడానికి టైం ఉండదు ప్రార్థన చేయడానికి టైం ఉండదు అలాంటప్పుడు మనం ఎలా ఫలిస్తాము పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ అడిగినప్పుడు దేవుడు ఇస్తానండు ఈ రోజు పరిశుద్ధాత్మ ఉంది నింపుదలు ఉందా ఎలా జీవిస్తున్నాం మనం దేవుడికి అంగీకారంగా జీవిస్తున్నావా మోసపోతున్నావా దేవుళ్ళో ఉన్నా అని చెప్పాని దేవుడు ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇచ్చండి కదా ఆజ్ఞ పాపమే కదా అంటే ఇప్పుడు తెలిసి తెలియక మనం ఏం చేస్తున్నాం పాపం చేస్తున్నాం దేవుడికి మనం టైం ఇస్తున్నావా ఆయనతో సమయం ఇచ్చినప్పుడే కదా ఆయన యొక్క ఆయనలో మనం అంటు కట్టబడేది మనం లోతుల్లోకి వెళ్లేది లోతుల్లోకి అనుభవం లేకపోతే ఎలాగా ఏదైనా రాని కొట్టుకొని వెళ్ళిపోతాం మనం కాబట్టి మనము ఆయనలో వేరు పారాలి పరిశుద్ధాత్వ అభిషేకంతో నింపబడాలి వాక్యం ధ్యానించాలి వాక్యాన్ని నమరేసుకుంటూ ఉండాలి వాక్య సారంగా జీవించాలి అలాగే ప్రార్థన ఆయనతో సావాసం కలిగి ఉండాలి సావాసం కలిగి లేకుండా మనం ఆయన టిచ్లు ఎలా ఒక మనిషి ఒక మనిషితో కలిసి నడుస్తుంటేనే కదా ఆ మనిషి యొక్క అంతర్గం ఆ మనిషి యొక్క మంచి చెడు అన్ని మనకి మనిషిలో గొప్పతనం ఏంది అన్ని తెలిసేది ఈరోజు దేవుడితో నడిచే టైమే లేదని అంటున్నారు అలాంటప్పుడు దేవుడి గురించి నువ్వేం తెలుసుకోగలుగుతూ ఆయనతో సావాసం వెళ్ళగలుగుంటాం ఆయన స్వరాన్ని ఎలాగే వినగలుగుతాం ఆయన స్వరాన్ని వెళ్ళకపోతే మనం ఎటుబడితే అట్టే వెళ్ళిపోతాం కదా మన ఆలోచన మన తలంపులో పెట్టుకుని వెళ్ళిపోతాం కాబట్టి వేరు పారాలంటే మనం ప్రార్థన చేయాలి ఆయనకి దగ్గరగా జీవించాలి జీవించకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేము ఆయనతో సావాసం చేయకుండా మీరు చేసినా కానీ లోతులకి వెళ్ళలేరు ఈ రోజు నేను దశంభాగం ఇస్తున్నా కదా నేను అవి ఇస్తున్నా అంటే దశంభాగం ఎవరు కావాలి దేవుడు అది నీకు ఇచ్చి నువ్వు దాంట్లో ఇస్తున్నావు నువ్వు కదా కావాల్సిన దేవుడికి నీ కోసం కదా రక్తం కిందిచ్చింది నీ కోసం కదా ఈ లోకానికి వచ్చింది అలాంటప్పుడు మనం ఎలా జీవించాలి వాళ్ళ కోసం ఈ లోకంలో ఎవరు రక్తం కిందియరు ఎవరు ప్రాణాలు పెట్టరు ఒక రూపాయి ఇచ్చినా తిరిగి అడిగే వాళ్ళే గాని ఎత్తు పడిచే వాళ్ళే ఉంటారు ఎవరేమి ఇచ్చేయరు కానీ ఏసుప్రభు మన కోసం ఆయన్ని తగ్గించుకొని వచ్చిండు ఈ లోకానికి ఏమాత్రం అర్హులమా మనము పాపలు అర్హులం కాదు కానీ ఆయన కృపతోటే ఏం చేసిండు మనం రక్షించండు కాబట్టి ఆయనకి ఏం చేయాలి ఆయనతో సావాసం కలిగి ఉండాలి ఆయన కోరుకుంటుంది మన దగ్గర ఉండి సావాసం ఆయన లోతుల్లోకి వెళ్ళాలి ఆయన స్వరం ఇలా అని ఆయన ఆశపడుతున్నాడు ఆయన మనం ఏం చేయాలి మోకరు వెళ్ళాలి అంత మాట్లాడు ప్రభు దర్శనం చూపించి నా జీవితంలో నీ చిత్తం ఏంది నీ చూపించు అని చెప్పినప్పుడు దేవుడు మనం చూపిస్తాడు ఆయనతో సంబంధం కలిగి ఉంటాడు లోతుల్లోకి కాబట్టి మనం ప్రార్థన చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్య లోతు మరమలలోకి వెళ్లాలి పరిశుధాత్మత నింపబడాలి ఆయనకి సమయాన్ని కేటాయించాలి అంతేకాకుండా రెండోది ఏం అదే కొలసీలు రాసిన పత్రిక ఇంటి కావున మీరు ప్రభు అని అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరు పారిన వారని ఇంటి వలే కట్టబడుచు కట్టబడాలంట ఇల్లు అట్ట కడతాం లేకుండా ఉత్తి గోడలు పెట్టుకుని ఏం ప్లాన్ లేకుండా కడితే ఏమైతుంది కూలిపోద్ది అప్పటికప్పుడు మంచిగా చూడడానికి బాగుంటది ఒక గాలి కొట్టుగానే ఏమైతుంది కూలిపోతుంది ప్లానింగ్ ప్లానింగ్ లేకుండా గడితే ఏమైతుంది కూలిపోతుంది అలాగే మన జీవితంలో ప్లానింగ్ ఉండాలి ఒక ఇల్లు గట్టపడాలంటే ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ప్రకారం గడితే ఏది ఎక్కడ ఉండాలి ఏది ఎంత సైజు ఉండాలి ఏ వెంటిలేషన్ ఎలా రావాలి గాలి ఎలా రావాలి ఎన్ని మనం చూసుకుంటాం కదా ఒక ఇల్లు గట్టు పడుతున్నప్పుడు మనం గట్టుపడుతున్నప్పుడు ఎలా ఉండాలి రోజు మన జీవితంలో ఒక ప్లానింగ్ అని మనం చేసే పనుల్లో గాని ఆ మనం మనం జీవితం ద్వారా దేవుడికి మహిమ వస్తుందా ప్లానింగ్ లేకుండా గురి గమ్యం లేకుండా మనం జీవించకూడదు కదా దేవుడు అరగన్న వాళ్ళంటే గురి గమ్యం లేదు వాళ్ళు జీవిస్తారు వాళ్ళకి అది చెల్లుబాటు అవుతుంది మనకు చెల్లుబాటు కాదు కదా మనం గురి గమ్యం ఉండాలి మనకు ప్లానింగ్ ఉండాలి కదా ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఉండాలి అలాగే మన జీవితం కట్టబడాలంటే ఏమి ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ లేకుండా ఎగిరిపోయి పొట్లా కొంటే దేవుడికి ఏం మహిమ వస్తుంది కాబట్టి మన స్థిరమైన జీవితం స్థిరంగా ఉండాలంటే ఒక గురీ గమ్యం ఉండాలి గురి గమ్యం లేకుండా ఉండడం దేవుడికి ఇష్టం లేదు వాళ్ళ జీవితానికి గురి గమ్యం చాలా దేవుడు చాలా ప్రణాళికలు కలిగొన్నాడు అదేంటి మనం తెలుసుకున్నావా ప్రభావ నా జీవితంలో ప్లానింగ్ ఏంది నీ చిత్తం ఏంది ఎలా జీవించాలి అని ఇప్పుడు నేను దేవుడిని అడగాలి కదా వేరు పార్తలే కదా అంటే నువ్వు ప్రార్థన ఎంత లోతుల్లో పోతా ఉంటావో దేవుడితో ఎంత సాహిత్యంలోకి పోతా ఉంటావో ఆయన నీ జీవితంలో ఆయన యొక్క చిత్తం ప్రణాళికల ప్లానింగ్ ఏందో బయలుపరుచుడు కదా ఈ రోజు గురి గమ్యం లేదంటే ప్లానింగ్ లేదంటే అర్థమైంది దేవుడితో సాహసం లేదని కదా అందులో వేరు కట్టు మనము వేరు పారబడలా అందుకే మనకేమైతుంది గురిగమ్యం లేకుండా పోతుంది ఒక ఇల్లు కట్టబడాలంటే ప్లానింగ్ ఎంత అవసరము మన జీవితం కట్టబడాలన్నా దేవుడు ప్లానింగ్ అంతే అవసరం మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడాలి కాబట్టి అలాగే ఎఫ్ఎస్సీ రాసిన ప్రతిగా రెండు ఇరవై రెండు చూద్దాము ఎఫ్ఎస్సి రెండు ఇరవై ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుడికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఎందుకు కట్టబడుచున్నాము మనం దేవుడికి నివాస స్థలం అవడానికి ఇల్లు ఎక్కడ పడితే అక్కడ కడతారా కట్టరు కదా దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది ఎందుకు ఇప్పుడు చెరువులో కడితే ఏమైతుంది తొందర కూలిపోతుంది మట్టి ఇదంతా చాలా టెస్ట్ చేస్తారు ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఏమవుతుంది అన్ని టెస్ట్ చేస్తారు భూమికి ఇది ఈ బరువు మోసిద్దా మోయిదా ఇది తట్టుకోగలిగిద్దా మట్టి అలా ఉంది ఆ దీనికి ఇంత కెపాసిటీ ఉన్నాయి అంత టెస్ట్ చేస్తారు కదా ఒక ఇల్లు కట్టపడాలంటే ఈ రోజు దేవుడికి మనం ఏమున్నాము మనం కట్టపడుతున్న దేవునికి దేవుడికి నివాస స్థలం అవ్వడానికి మనం మన మన దేహం దేవుని ఆలయం అయిందని మీరు అరగరానంటు దేవుని అది ఎలాగ ఉండాలి అప్పుడు దేవుడు మనలో ఉండేటట్టు దేవుడి ఆత్మ మనలో ఉండేటట్టు దేవుడు మనతో నివాసం చేసేటట్టు ఉందా పనికొచ్చేటట్లు ఉందా పనికి ఉందా పైకి రాకపోతే ఆ భూమి పనికి రాకపోతే దాని మీద ఎంత బిల్డింగ్ కట్టినా ఏమైతుంది వ్యర్థం కొన్ని రోజులు చూడడం మంచిగా ఉంటది తర్వాత ఏమైతే కొద్ది కొద్దిగా కృంగిపోయి భూమిలో పోతుంది కూలిపోతుంది ఈ రోజు మనం ఎలా మన మనం ఎట్టా ఉంది మన హృదయం మన శరీరం ఎలా ఉంది దేవుడు భయంకరంగా ఉందా మన హృదయం శుద్ధంగా ఉందా దేవుడు ఉండాలంటే అపరిశుద్ధంగా ఉంటే దేవుడు ఉంటడా మనమే ఇప్పుడు డస్ట్బిన్ కాడికి పోయి ఉండగలుగుతామా గార్బేజ్ కాడికి వెళ్ళి ఉండలేం కదా ఎందుకు ఆ వాసనకి మనము దేవుడికి నివాస స్థలం అయ్యి ఉన్నమాట కాబట్టి ఆ స్థలం ఎలా ఉండాలి ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా మనం ఉండాలా లేదా కట్టబడాలంటే కాబట్టి స్థలం కానీ పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం జాత చూసుకోవాలి లోకంతో సహవాసం చేస్తున్నావా లోక లోకతో స్నేహం దేవునితో వైరం కదా లోకంతో స్నేహం చేస్తుంటే లోకంలోన్ని వచ్చి మన హృదయాలు కూర్చుంటే దేవుడు ఎక్కడ ఉంటుంటే దేవుడు ఉండడు కదా మనలో దేవుడు ఉంటే లోకాన్ని అసహించుకుంటాం మనం దూరంగా ఉండిపోతాం ఈ రోజు మనం ఏ స్థలంలో ఉంటున్నాము మనం ఉండే స్థలంగా జాగ్రత్త చూసుకోవాలి ఎందుకంటే అవి వచ్చి ఏమవుతాయి లోపల వచ్చి కూర్చోండి కాబట్టి మనము కట్టబడాలి అంటే మన స్థలం మనము పరిశుద్ధంగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ కట్టబడుతున్నామేమో ఎక్కడ ఉంటున్నాము స్థలం ఎలా ఉంది పనికొచ్చేటట్టుందా దేవుడు ఉండేటట్టు ఉందా ఉండని ఉందా గొబ్బు కొడుతుందా మంచి సువాసన వస్తుందా పరీక్షించుకోవాలి దేవుడు మనలోకి వచ్చి ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి లేకపోతే ఆయన వచ్చి ఉండలేడు కాబట్టి మనం ఉండే స్థలం చూసుకోవాలి మన హృదయం స్థలం అనే ఎలా ఉందో మనం చూసుకోవాలి మనం ఇంటి వల్ల కట్టబడాలి తీర్చనే బండ మీద మనం ఏం కట్టబడాలి మన బుద్ ఉండాలి బుద్ధిమంతుని పోని వాళ్ళు ఉండాలి బుద్ధిలాగా ఉండకూడదు మనం ఈ రోజు దేని మీద కడుతున్నాము బండ మీద కడితే ఉంటది బండ మీద దేవుని మీద కట్టిన ఏమైతుంది పోతుంది గాలి వాళ్ళు రాగానే ఏమైతుంది కొట్టుకో పోతుంది కాబట్టి మనం బుద్ధిమంతులు పోలినట్టు ఉండాలి మన జీవితంలో దేవుడు చిత్తం దేవుడు ప్రణాళిక ఏం తెలుసుకోవాలి ప్రతి ఒక్కటి దేవుడు చిత్తానుసారంగా చేయాలి దేవుడు వాక్యాసారంగా ప్రభా చిత్తం ఉందా లేదా నా జీవితంలో నీ ప్లానింగ్ ఏంది ప్రభా నా జీవితంలో మనం చదివే చదువుల్లో కాని మనం చేసే పనుల్లో గాని మనం ఏ కారణం చేస్తున్నా దేవుడు ప్రణాళిక ఉందా లేదా దేవుడు చిత్తం ఉందా లేదా తెలుసుకోవాలి తెలుసుకోకుండా పోతే నష్టంగా కదా కాబట్టి దేవుడు యొక్క ప్లానింగ్ తో మనం కట్టబడాలి ముందు మన స్థలం శుభ్రంగా ఉంచుకోవాలి ఆయన పిలుచుకోవాలి ఆయన యొక్క ప్లానింగ్ లో కట్టబడాలి అంతేకాకుండా మూడోది తులసి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చూద్దాం కావున మీరు ప్రభు అయిన ఏసీ అంగీకరించిన విధంగా ఆయన వేరు పారిన వారే కట్టబడచ్చు మీరు నేర్చుకునే ప్రకారంగా విశ్వాసం అందు ఇలా అంట విశ్వాసం అన్నది స్థిరపడాలంట మనం ఈ రోజు మనకి విశ్వాసం అన్నది ఏమవ్వాలి స్థిరపరచబడాలి ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ఏమవ్వాలంట మన విశ్వాసం కదలచబడకూడదు మన విశ్వాసం స్థిరంగా ఉండాలి మన నమ్మకం ఎవరి మీద క్రీస్తు మీద ఉండాలి విశ్వాసకర్త ఓ వేస్తూ ప్రభు దాన్ని కొనసాగించేవాడు వేస్తూ ప్రభు అని పాటు పాడతాం దాన్ని కొనసాగించేవాడు కానీ ఆయనే కదా కాబట్టి మనం విశ్వాసంలో ఏమవ్వాలి కదలచబడకుండా ఉండాలి స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు విశ్వాసం తీ ఎంత మంది జీవితాలు ఎన్నికాల జరిగినాయి రత్సంగళతుల శ్రీ కుమారిని విశ్వాసం స్వస్థపరిచింది అన్నాడు అలాగే ఎంతో మంది దేవుడు ఏమన్నాడు వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళకి ఏమైంది స్వస్థత కలిగిపోయిండ్రు విశ్వాసం ఏం చేస్తుంది కాలం చేస్తుంది కాబట్టి మనం విశ్వాసం మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు మనుషులు ఎంతో మనల్ని ఇది చేయొచ్చు నిరుత్సాహపరచచ్చు కానీ మనం విశ్వాసం దేవుడి మీద నా దేవుడు చెప్పిండు చేస్తాడు ఆయనకు భయంకరంగా నేను జీవిస్తాను ఆయన ఒక సాక్షి నేను ఉంటాను అనే విశ్వాసం మనలో ఉండాలి మతేశ వార్త పద్నాలుగు ముప్పై ఒకటి మతేశ వార్త పద్నాలుగు ముప్పై ఒకటి ఇక్కడ పేతుడు నీళ్ళ మీద నడిచే చూస్తాం పేరు ఇరవై నుండి చూస్తాం పేతు ప్రభ నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చట నాకు సెలవు ఆయనతో అనేను ఆయన రమ్మన్న గానే పేతుడు దిగి ఏసునొద్దకు వెళ్ళిటకు నీళ్ళ మీద నడిచిను గాని గాలి నుంచి భయపడి మునిపోసాగి ప్రభ నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే ఏస్తు చేయి అతను పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితేమని అతనితో చెప్పాను ఇక్కడ పేతురు ఈ సందర్భం మాకు తెలుసు పేతురు నడవాలని విశ్వాసం చూపించిండు ఎందుకు ప్రభు నడిచిండు కదా ప్రభు ఉండడు కదా ప్రభుని చూసిండు నేను నడవలుగుతానండు నడిచిండు కానీ ఏమైంది మధ్యలో పేతురు గాలిని చూసి భయపడి మునిపోసాగి ఎప్పుడైతే ఎప్పుడు మునిపోసాగిండు పేతురు ఆ గాలిని చూసి ఆ పరిస్థితుని చూసి ఏం చేసిండు మునిపోసాగిండు భయపడ్డాడు భయపడ్డాడు కాబట్టి ఏమవుతుండు మునిగిపోతుండు అంతకు ముందు అడుగులేసిందా లేదా ప్రభుని చూసి చూసిండు ఈరోజు మనం మనం కానీ విశ్వాసం ఎవరి మీద మన గురెవరి మీద వేస్తూ ప్రభు మీద వేస్తూ ప్రభుని చూసుకుంటా వెళ్ళాలి మనం చుట్టూ ఉన్న పరిస్థితులు వాతావరణం ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మునిగిపోతాం పేతుర్లాగే కాబట్టి విశ్వాసంలో మనం ముందుకి వెళ్ళాలి మనం ప్రభువుని చూడాలి ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ఏదైనా కానీ దేవుడిని చూస్తా ముందుకు పోయినప్పుడు ఆయన సహాయకుడుగా ఉన్నాడు కదా పేతురు కింద ప్రభువు నన్ను రక్షించి మనకు కేకలు వేసిను పేతు పేతురు పడిపు ప్రభువును కేకలు వేసిండు ప్రభు వచ్చి పట్టుకున్నా పట్టుకోవడానికి ఎప్పుడు మన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడకూడదు దేవుడి మీద ఆధారపడాలి చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు సహాయం చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి మనం అల్ప విశ్వాసం మనం ఉండకూడదు మనలో విశ్వాసంగా మనం ఉండాలి మన విశ్వాసం ఏమవ్వాలంట కదల్చబడకూడదు అంట స్థిరంగా ఉండాలి స్థిరంగా అంటే కాన్స్టెంట్ గా ఉండాలి ఎప్పుడు మారకూడదు కదా అల్ప విశ్వాసం అంటే ఏంది తక్కువ మనం అల్ప విశ్వాసం ఉండకూడదు అంట స్థిరంగా ప్రభువులో ఉండాలి ప్రభువులు ప్రభువుని చూస్తా పోవాలి ఈ రోజు మనం ఏదైనా చూసినా భయపడతాం ఎందుకు ఇప్పుడు మొక్కే ఉంది ఇందాక మనం మొక్కలాగా ఉన్నది ఏసుప్రభుని అంగీకరించినప్పుడు ఎప్పుడైతే ప్రార్థన వాక్యం సారంగా జీవిస్తాం మనం పరిశుద్ధాత్మాభిషేకం పొందుకుంటాం అప్పుడు ఏమవుతాం బలంగా అవుతాం బలంగా ఏమవుతాం పెద్ద చెట్టులాగా అవుతాం చెట్టు కదలచబడిద్దా కదల్చబడదు కదా మొక్క అయితే ఏముంది పీకి పక్కన కదా వేరులతో సహా పెరికేయొచ్చు కదా అది వేరు కట్టబడలేదు కాబట్టి పెరికే వచ్చేస్తుంది అదే మనం వేరులు ఎంత లోపల పోతుంటామో అంత బలంగా ఉంటాం అప్పుడు పెరికేయడం కుదురుతుందా కుదరదు కాబట్టి మన విశ్వాసం బలపడాలంటే మనం ఏమవల్లి ఆయన యొక్క లోతుల్లోకి వెళ్ళాలి ఆయనలో వేరు పార్తా ఉండాలి అప్పుడు మనం ఏమవుతాం విశ్వాసం కదల్చబడదు స్థిరంగా ఉంటాం కాబట్టి మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలని వాక్యం చదువుతుంది అంతేకాకుండా తులసి రాసిన పత్రిక రెండు అధ్యాయం రెండు విశ్వాసం ముందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటందు విస్తరించు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ప్రభువుకి మనం మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలుకి ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దేవుడు కృతజ్ఞత చదువుతాను ప్రతి ఒక్క విషయం అందు తెశలో నీక ఐదు పద్యమి చూద్దాం అనిక ఐదు పద్యమిది ప్రతి విషయం అందుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేత క్రీస్తుని అందు విషయంలో దేవుడిని చెప్తాం ఏమంటుంది ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి మన జీవితంలో దేవుడు చేసిన మేలు తొలగించుకుంటా ఉండాలి వాటి తల పోసుకుంటా ఉండాలి తలపోసుకుంటా ఉంటే మనకేమవుతుంది దేవుడు చేసిన మేలు తెలుసుకుంటా ఉంటే మన జీవితం కష్టం వచ్చినా గాని మనకేమైతుంది నా జీవితంలో అప్పుడు మనం అనుభవించిన కష్టం అనిపించు అరే దేవుడు అదే చేసిండు ఇదేం అది కష్టమా అది నాకు ఆ కష్టం అనిపించింది దేవుడు చేసేసిండు ఇది కానీ అని ఏమవుతుంది విశ్వాసం వస్తుంది కాబట్టి ఆయన చేసిన మేల్ దేనిని మరవకూడదు ప్రతి ఒక్కటి నెమరి వేసుకుంటా ఉండాలి దేవుడు కృతజ్ఞతాస్తి చెల్లించాలి విస్తరించాలి మనం దేవుడు చేసిన మేలు సంఘంలో చెప్పాలి ఇతరులు చెప్పాలి చెప్పినప్పుడు దేవుడి గురించి చెప్పినప్పుడు ఏమవుతుంది వాళ్ళ విశ్వాసం వచ్చింది కదా దేవుడిని అంగీకరిస్తారు కదా అరే వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేస్తాడు అనే విశ్వాసం వస్తుంది వాళ్ళకి విన్నప్పుడు కాబట్టి దేవుడికి మన జీవితంలో ప్రతి ఒక్కదానిందు మనం ఏం చేయాలి కృతజ్ఞతలు చెల్లించాలి నా జీవితంలో ఇది చేసినందుకు థ్యాంక్ యూ లాడ్ నువ్వు ఇంకా ఇది చేయబోతావు ప్రభా ఇదిగో తండ్రి నీ అని చెప్పి మనము సాక్షులుగా ఉండాలి విస్తరించాలి కృతజ్ఞత చెల్లిపోతే దేవుడు కార్యం చేసినా గాని పెద్దమే కదా ఇప్పుడు మనం ఎవరికైనా సాయం చేస్తాము వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటే రెండోసారి ఏం చేస్తాం చేయాలనిపిస్తుంది కృతజ్ఞత కలపకుండా ఇష్టం వచ్చినట్టు ఉండరు అనుకోండి మనం చేయగలుగుతామా చేయము ఎందుకు కృతజ్ఞత కలిగి లేడు లేడు కదా కాబట్టి చేస్తాం సాయం చేయ చేయాలనిపించదు అలాగే దేవుడు మన జీవితంలో ఎన్నో మెల్లు చేసిండు వాటి అన్నిటి మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం దేవుడు ఇంకా ఇంకా మన జీవితం దేవునికి మహింకరంగా మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తా ఉంటాడు కాబట్టి ప్రతి చోట మనం ఆయన సాక్షిగా ఉండాలి ఆయన కృతజ్ఞతలు చెల్లి ఆయన నామాన్ని భయంపరచాలి విస్తరించాలి మనం మనం ఎంత విస్తరిస్తే దేవుడు నామానికి అంత మహిమ ఆయన గణపరచమని ఏం చేస్తున్నాడు ఆయన గణపరుస్తూ ఉంటాడు నువ్వు ఆయన గనపరుస్తూ ఉంటాడు ఆయన నామాన్ని కనపరుస్తా ఉన్నప్పుడు ఏం చేస్తాడు నీ జీవితం ద్వారా ఇంకా నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు ఇంకా ఏం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు మనం ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఆయన గురించి మనం చెప్తా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో చేసిన మేలు మర్చిపోకుండా చెప్తున్నప్పుడు మన జీవితంలో ఇంకా ఏమవుతుంది దేవుడు ఇంకా కారాజేయడం ఆరంభిస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడు కాబట్టి మనం కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి ఆయన చేసిన ఉపకారాలు వేటిని మర్చిపోయేవారిగా ఉండకూడదు లాస్ట్ది కృతజ్ఞత స్థుతులు చెల్లించడం ఎందు విస్తరించచ్చు ఆయన ఎందుండి నడుచుకొని మనం నడుచుకోవాలంట ఆయన ఎందు మనం నడుచుకోవాలి మన నడవడికి ఎలాగ ఉండాలి క్రీస్తుకు అనుగుణంగా ఉండాలి దేవుడు వాక్యాసారంగా ఉండాలి మన నడవడికలో మన జీవితంలో దేవుడు కనిపించాలి దేవుడు ప్రతిబింబం కనిపించాలి అరే వీళ్ళు క్రీస్తు ఉన్నాడు రా జీవితంలో వీళ్ళు దేవుడు ఎందుకు భయభత్తలు కలిగి అని చెప్పని సాక్ష్యం చెప్పాలి దేవుడులో నడిచినప్పుడే కదా మనం సాక్ష్యం పొందుకుంటాం కాబట్టి ఆయనలో నడిచే అనుభవంలో ఉండాలి ఒక రోజు నడిచే అనుభవం కాదు కదా ఇది మన దేహంలో ప్రాణం ఉన్నంత వరకు లేకుంటే మన సజీవు ఉంటే దేవుడు రాక వరకు మనం ఏం చేయాలి ఆయనలో నడుస్తూ ఉండాలి ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి ఆనొకరు దేవుడితో నడిచిండా లేదా కాబట్టి మనం ఆయనతో నడిచే అనుభవంలోకి వెళ్ళాలి అలాగే నోహగా దేవుడితో నడిచిండా లేదా లోకం అంతా ఎర్రివాడు అనుకుంది అనుకో ఉంటది కదా అరే ఓడగడతాండు అని చెప్పాను కానీ ఆయన దేవుడిని నమ్మిండు దేవుడితో నడిచిన అనుభవం ఉంది కాబట్టి దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచుండు ఏమైండు ఒకరి ఒకరిని తప్పింపబడ్డాడు నడిచే అనుభవం ఉన్నప్పుడు మనము ఉగ్రత నుండి తప్పింపబడతాం ఆయనకు దగ్గరగా జీవిస్తాం ఆయన మాట వింటాం ఆయన స్వరం వింటాం ఆయనకి ఇష్టాను సారంగా జీవిస్తాం నడిచే అనుబోలేకపోతే ఎలాగుంటది మన ఇష్టం వచ్చినట్టు మనం నడిస్తే ఆయన స్వరం వెళ్ళే మన జీవితంలో ఆయన కార్యం ఎక్కడ కనపడుతుంది ఆయన ప్రతిబింబం కనిపింది కదా మన జీవితంలో ఆయన ఆయనకు కనిపించదు కదా కాబట్టి మనము ఆయనలో ఆయనతో పాటు నడవాలి ఆయనలో నడవాలి ఆయన వాక్యానుసారంగా ఆయనకి లోబడి జీవించాలి ఆయన ఎందు భయభతలు ఇన్ని మనలో ఉన్నప్పుడు ఏమవుతాం మన జీవితం దాకా దేవుడు మయం పచ్చబడతాం లేకుంటే మనం కదా దేవుడు మయం కదా కాబట్టి ఫస్ట్ ఇది మనం దేవుళ్ళ వేరు మనం వేరు పారే వెళ్ళాలి మనం మొక్కలాగుంటే కుదరదు మొక్కలాగా ఉంటే ఏమవుతుంది నరకబడి అగ్నిల పడి వేరు దేవుడు మనల్ని చేసింది ఈ లోకానికి వచ్చింది అని ప్రాణం ఇచ్చింది అందుక అగ్నిలో పోవడానికి కాదు కదా మనం ఫలించడానికి కదా కాబట్టి ఆయనలో వేరు వేరు ఆయన అంటు కట్టుబడాలి అలాగే ఆయన యొక్క చిత్తం ఆయన యొక్క ప్లానింగ్ లో మనం ఉండాలి మన జీవితంలో ఆయన కనబడాలి మన జీవితంలో మన హృదయం ఆయన ఉండాలి ఆయన నివాస స్థలం ఏంటంటే మనమే అంట మనలో ఆయన ఉన్నప్పుడు మనకు భయం కలిగిద్దా మన తోడు ఉన్నప్పుడు కలగదు కదా ధైర్యంగా ఉంటది లోకం ఎన్ని వచ్చినా కాని ఎన్ని అంటున్నా కానీ మనం ఏమైనా పట్టించుకోగలుగుతామా పట్టించుకునేందుకు మనలో ఏమన్నాడు సృష్టికర్తున్నాడు కాబట్టి ఇంటి వల్లే కట్టుబడాలి ప్లానింగ్ ఉండాలి మన జీవితంలో ఏ కార్యం జరుగుతున్నా దేవుడి చిత్తానుసారంగా ఉండాలి దేవుడి ప్లానింగ్ తో మన జీవితం నడవాలి ఇంటి వల్ల మనం కట్టబడాలి అంతేకాకుండా విశ్వాసం అందు స్థిరంగా ఉండాలి మన విశ్వాసము స్థిరంగా ఉండాలి యేసు ప్రభు గారు చూసి ఆశ్చర్యపోయినా లేదా యాచకుండా ఆ ప్రధాన ఆ విశ్వాసం చూసి ఈ రోజు మనం విశ్వాసం చూసి దేవుడు ఆశ్చర్యపోతాడా మనం విశ్వాసం చూసి అల్ప విశ్వాసం అంటా మనం ఎలా ఉన్నాం దేవుడు మాట ఇచ్చినాడు కదా మాటిస్తే మాట తప్పనడు కదా ఆయన సాయం చేస్తా అన్నాడు సాయం చేస్తాడు కదా కాబట్టి మనం వేటికి భయపడకూడదు మనలో అవిశ్వాసం రాకుండా ఆయనలో స్థిరంగా ఉండాలి మన విశ్వాసం ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి అంతేకాకుండా ప్రతి ఒక్క విషయంలో మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఆయన్ని నామల్ మయంపరచాలి ప్రతి చోట ఆయన సాక్షిగా మనం ఉండాలి అంతేకాకుండా ఈ లాస్ట్ చివరికి మనము ఆయన నడిచి ఆయనతో నడిచి అనుభవంలో ఉండాలి ఒక్కటి నడిచాం అనుకో ఎటు పోతున్నాం తెలియదు అలసట వచ్చేసిద్ది మనం కాని మనల్ని మనం చూసుకుంటే ఒక్కళ్ళు వాకింగ్ చేయండి ఏమైతుంది అలసటలుసుకోసేపుటికి అదే ఇద్దరు కలిసి నడిచాడు అనుకో మాటలు మాట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళింది అనుకోండి అలసట అనిపించిందా అనిపియదు అలాగే మన ప్రయాణాలని వేస్తూ ప్రభుత్వం మనం ఉండి నడిచినప్పుడు మనకు అలసట అనిపించదు ఎందుకు ఆయన మనతో ఉన్నాడు ఆయనతో మనతో ఉన్నప్పుడు ఏమవుతుండో మనం ఏదో తప్పు చేస్తున్నాం అనుకో ఇప్పుడు పక్కన ఎవరైనా మనుషులు మనం తప్పు చేయగలుగుతాం తేనం ఎందుకు పక్కన మనిషి ఉన్నాడు ఏళ్ళు పెట్టి చూపిస్తాడు అరే ఈ తప్పు చేయకూడదు అని చెప్పాన్ని ఆ మనిషి చెప్పించుకోకూడదు అని మనం ఏం చేస్తాం తప్పు చేయకుండా ఉంటాం భయపడతాం అలాగే దేవుడితో మనం నడిచినప్పుడు ఎక్కడ తొట్టిల్లాం ఎక్కడ మనం తప్పు చేయం కాబట్టి ఆయన నడిచే అనుభవంలో ఉన్నప్పుడు మనం ఎన్ని మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడి నామం మైంపరచబడిద్ది కాబట్టి మనం ఫలించే వారిగా ఉంటాం మన జీవితంలో దేవుడు కనిపిస్తాడు కాబట్టి అలా జీవించాలని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం జీంగల దేవ జీవాధిపత్యనిస్తూ ప్రభ ఇగో తండ్రి వాకిందర మాట్లా మాతో మాట్లాడినందుకు వందనాలేస్తూ ప్రభ ఇగో తండ్రి నీలో వేరు కట్టబడి మేము జీవించాలి వేస్తూ ప్రభ నీకు వేరుగా ఉండి మేమేం సాధించలేం ప్రభా ఇదిగో తండ్రి మేము ఫలించే వారిగా ఉండాలి ప్రభా మేము మొక్కలాగా ఉండకూడదు ప్రభ చెట్టులాగా ఉండాలి ప్రభ ఇదిగో తండ్రి వేస్తూ ప్రభ బలంగా ప్రభా నీళ్ళ అంటు కట్టబడి ఉండాలి ప్రభావ నీళ్ళ వేరు పారు ఉండాలి ప్రభా అటువంటి జీవితాన్ని మాకు దయచేయండి వేస్తే ప్రభా నీతో జీవించాలి ప్రభా ఇగో తండ్రి ఏసు ప్రభు మమ్మల్ని ప్రతి ఒక్కరు జీవితం దయచేయండి ప్రభావ వాక్యం ధ్యానించాలి ప్రభావ వాక్యాసారని జీవించాలి వేస్తే ప్రభా పరి శుద్ధాత్మ అభిషేకంతో నింపుదాలు దయచేయండి ప్రభా ఇదిగో తండ్రి ఏసు అలాగే ఇంటి కట్టబడాలి ప్రభా మా విశ్వాసం స్థిరంగా ఉండాలి ప్రభా కథలు చెప్పకూడదు ప్రభా అలాగే తండ్రి ఏసో ప్రభ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి చోట ప్రభా నువ్వు చేసిన మా జీవితం మేలు తలంచుకోవాలి ప్రభా ఇతరుల చెప్పాలి ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క గొప్పతనం ఇతరులకు మీరు చాటింప చెయ్యాలి ప్రాభా నిన్ను జనాల్లో ప్రభావ మహింపచ్చి కనపరచాలి ప్రభా ఇగో తండ్రి నీతో నడిచి అమలుగా మమ్మల్ని నడిపించు ప్రభా ఇగో తండ్రి ప్రభావ నీళ్ళు అంటు కట్బడి జీవితం మాకు దయచేయను ప్రభావ ఎక్కడ తప్పిపోతుండే చూపించను ప్రభా ఇదిగో తండ్రి ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రాభా నీ వాక్య సారి జీవించాలి ప్రాభ ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కరు దయచేయను ప్రభా నీళ్ళు వేరు పర జీవితం మాకు దయచేయమని ఎస్సుక్రిస్తున్నాలు అడిగి పడుకున్నాం ప్రీతం చెప్పండి ప్రార్థిస్తాము బ్లెసింగ్ కృప సమాధానం నడిపిస్తారు కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపనం ప్రారంభిస్తున్న కుటుంబీకులకి నిత్యము ఈ వాక్యాలుంటున్న యూట్యూబ్ ఛానల్ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాలందరికీ కథాకాలము తోడైను గాక ఆమె అమెన్స్ ఇస్తారు బ్రదర్స్ అందరికి ప్రైజ్ ప్రెజరాన్స్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్